అంత కనుకనక ఒక అందమైన అడవిలో చాలా జంతువులు ఉండేవి అక్కడ ఒక మంచి తాబేలు అలాగే గర్వపడే కుందేలు కూడా ఉండేది అయితే ఒకరోజు తాబేలు చాలా కష్టపడి తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కుందేలు వచ్చి ఇదిగో తాబేలు నువ్ ఎప్పుడు చూసినా విశ్రాంతి తీసుకోవడమేనా నా లాగా హుషారుగా ఉండాలి లేదా అంటుంది నేను ఇప్పటిదాకా పని చేసుకపోను కాస్త బయటికి వెళ్ళు అంటుంది అయితే సరే మనం ఇద్దరం పరుగు పందం పెట్టుకున్నాం అందులో ఎవరు గెలిస్తే వారే గో అంటుంది సరే సరే పెట్టుకుందాంలే ఇప్పుడైతే నన్ను అది లేదు అని చెప్పి అని చెప్తుంది అప్పుడు కొందరే రేపు చూసుకున్నాం రేపు పొద్దున్నే ఆ ఇంటికి మన పరుగు పంది ఏమని చెప్తుంది అయితే సరే అని చెప్తుంది తాబెల్ ఇంకా తాబెల్లి విశ్రాంతి తీసుకుని పా పరుగు పందేకి తయారవుతుంది ఇంకా మరుసటి రోజు అందరూ వస్తారు పరుగుపందం చూడటానికి అయితే చివరిగా ఉన్న గుట్ట దగ్గరికి ఎవరైతే చేరుకుంటారో వాళ్ళే గెలిచిన అని చెప్తారు అయితే అప్పుడు సరే అని పరుగు పందెం మొదలు పెడతారు తెలుగు అయితే కుందేలు చాలా ఫాస్ట్గా పరిగెత్తింది అసలు ఇంకా సరే లేని చెప్పేసి తాపేలు నెమ్మదిగా నెమ్మదిగా నడుస్తుంది అంత ఫా అంత తొందరగా ఉరికేసేసరికి కుందేలకి బాగా అరసటొస్తుంది అది ఒక బ్రెడ్ ముక్క తెచ్చుకొని ఉంటుంది ఈ బ్రెడ్ ముక్క తినేసి వెళ్తాంలే ఆ తాపేలు ఇంకా స్టార్టింగ్ లైన్ కూడా స్టార్ట్ చేసి ఉంటుంది అని అనుకుంటుంది సరేలే అని బ్రెడ్ ముక్క తినేసి కాసేపు పడుకుందాము అని పడుకుంటుంది లోపల తాబేలు గుట్ట దాకా లేకపోతుంది అమ్మో తాపేలు వెళ్ళిపోయి ఉంటుందేమో వెళ్ళిపోయి ఉండదు మళ్ళీ నెమ్మదిగానే నడుచుకుంటూ కొందే అప్పుడు ఇంకా చూసేసరికి తాబేలు ఉంది అదేంటి తాబేలు వచ్చింది అని అంటే ఇంకా నువ్వే ఓడిపోయావు ఇంకెప్పుడు నన్ను ఎలా సహాయం చెప్పు అని కుందేలు చెప్తుంది అప్పుడు తాబేలు చెప్తుంది అప్పుడు కుందేలు అంటుంది నన్ను క్షమించు నన్ను క్షమించు ఇంకప్పుడు ఇలా చెయ్యను అంటవాదాలు